प्रभा पर्शि गोप देव सर्वशक्ति मंत्री वाने अब्रहा याकोब ग देव कृपा सत्य संपूर्ण जीव गल देव यह गा प्रभा ममरक्षित कापन आई है कृपा भद्रपरिक मम सजील प्रभा दीवारात्रि मम्मी काचि कापा ఏక దినాన ప్రభావ మీకు నూతమైన కృపను మాకు అనుకరించినారు ప్రభావ మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు ప్రభావ నీకు అన్నాలిస్ అయ్యా నీకు కృతజ్ఞతలు అర్పించుకోవడమైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే కలుగును కాక అలలుయ్యా ప్రభా ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీకు సంధికొచ్చిన దేవా మీ పాదసంధికి వచ్చిన దేవ మీరు మాతలు మాట్లాడానికి ప్రభావ మా జీతాలు సరిచేయండి మీ నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించిన ప్రభావం వాకిందర మతలు మాట్లాడానికి ప్రభావ పరిశుధాత్మ అభిషేకం నడిపించండి వాక్యంలోని సత్యం గ్రహించలాగన మా అంతరంగా కూర్చున్న ఒక ఆత్మీయతలు మా చెవులు ఇప్పని ప్రభావ మా చెవులను స్వస్థపరచండి ప్రభావ మా హృదయాన్ని స్వస్థపరచండి మీకు స్వరం వినాల ప్రభావ దాని ప్రకారం మీ జీవించాల మా జీతాన్ని అవలంబించుకొని అనేకులు వాటిని అనుభవపూర్వకంగా ప్రకటించలాగన మీరే మాకు సహాయకులు నడిపించండి ప్రాభ రాణపేట త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావ ఈ మీటింగ్ అంతట్లో ప్రభా మీరే మహిమను ఉందండి మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి పరిషదాత్మ అభిషేకంతో ప్రభావ ఈ నామానికి మహిము తెచ్చుకోమని ఈ శుక్రీస్తు పరిషుద్ధ నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రేమ ప్రభువా నిన్నేస్తూ తింటును ప్రభువా ప్రేమయాసు ప్రభువా నిన్నే స్ముతి ప్రభువ అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్మృతి ప్రభువా ప్రేమ మయూ ప్రభువా నిన్నే స్మృతి ప్రభువా త లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువాత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నల్లిని ప్రధాన ప్రేమిని చిన్నావు నందీ ప్రధాన ప్రేమి చి నవీపాణమిచ్చావునా ప్రేమయేసు ప్రభువాదవా హృదయాలు కట్టాము ప్రభుత్వ హృదయాని పట్ట ప్రభుయాంగ నము హృదయా అదే ఎక్కడి నుంచి వస్తుంది ప్రభువా నేస్తూ ప్రభువా శోధనలు నన్ను చూసుకునినాదనలు నన్ను అలుముకునినా చోధనలు నన్ను చూట్టుకునినా వేదనలు నను అనుముకుని నా శోదన వేదనా వేదనలు చోదన వేదనా వేదనలు నిన్నే స్మృతి ప్రభువా నిన్నే స్మృతిను ప్రభువా ప్రేమయేసు ప్రభువా నిన్నే స్ ప్రభువా అనుదినమూ అనుక్షణమూ అనుదినము అనుక్షణము నిన్నే స్ ప్రభువా హీ మమయా ప్రభువా నిన్నే స్ ప్రభువా అలాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఐ థింక్ ఫస్ట్ టైం మనం స్కైప్ లో రికార్డింగ్ చేస్తున్నాం దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించక ముందు చిన్నగా ప్రార్థించుకుందాం పరశుధర్వగు దేవ మీకు వదనాలనైనా కృపా మైడ తండ్రి మీకు స్తోత్రాలు ఈ యొక్క గడిచిన కాలమంతా సురక్షితంగా కాపాడనందుకు మీకు ఎంతో వదనాలనైనా ఓ ప్రభావ మీకు అంగీకారంగా మేము లాగానే ఓ ప్రభావ మాకు సహాయపడండి మాలో ఎటువంటి అయోగ్యతలను చూపించండి ప్రభు ఎందుకంటే సంపూర్ణ గుట్టకి సాగిపోతాం రండి అన్నడు పౌలు భక్తుడినైనా మేము ఆ రీతిగా జీవించాలనైనా ఎక్కడ లోపాలని చూపించండి ప్రభావ వాటిని మేము ఛేదించుకోవాలా తండ్రి ఇది ఇరుకు మార్గం మేము ఎన్నుకుంది అవును ప్రభా మనిషి శరీరం తండ్రి ఇక విశాలతను కానీ ఆత్మ ఇరుకు మార్గాన్ని కోరుకుంటుంది ప్రభావ కానీ శరీరము ఆత్మకి విభిన్నంగా ఉంది ప్రభా దాన్ని వ్యతిరేకిస్తుంది ప్రభ అవును ప్రభావ మా శరాలను మేము ఛేదించుకోవాలి దాన్ని మా అదుపులోకి పెట్టుకోవాలి ప్రభా అటువంటి నడిపింపు మాకు అనుగ్రహించండి ఇది కేవలం మీ యొక్క పరిశుధాత్మ ద్వారానే సాధ్యం అటువంటి దీక్ష పట్టుదల మాకందరికీ అనుగ్రహరించి నడిపించి నడిప ప్రార్థిస్తున్నాం నైనా ప్రభా మీరు ముందుగానే మాట్లాడినారు ఈ వైరస్ వలన కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతారని ప్రార్థన అది రెండో ఫేజ్లో విజృంభిస్తుంది దేశం అంతటా ప్రపంచం అంతటానైనా కానీ మీరు మాకు ముందుగానే వాగ్దనం చేశారు కాబట్టి మేము అతిశయించకుండా దేని విషయంలో మేము గర్వించకుండా జాగ్రత్తగా జీవించాలా తగ్గించుకొని జీవించాలా విరవీయకుండా సహాయపడండి ప్రభు మాకే అన్ని తెలుసాని మేము విరవీయడానికి వీళ్ళేది నైనా ఒక ప్రభు మాకు ఇంకా ఏం తెలియదు ప్రభావ మాకు మీరేం మరి బాయలు పరచమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా మా శరీరాలను ఓ బలహీనతలు ఉన్నాయి ప్రభావ వాటి మీద విజయం పొందలానే సహాయపడి నడిపించండి మీ కొరకు ప్రతి చోట మన సాస్కల్ పెట్టుకుంటే తండ్రి రోషం కలిగి పౌరుషం కలిగి మీకు పక్షంగా నిలబడాల మీకు ప్రకటించాల మహిమ పరచాలు మిమ్మల్ని అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించండి ప్రార్థనలో పాల్గొంటున్న బ్రదర్స్ అంతా ఆశ్రించండి రేని వారికి తిన్నమల్లి మరొక అవకాశం దయచేయండి ప్రభావ టెక్నాలజీస్ మీరే మాకు అనుగ్రహించినారనైనా మీ యొక్క రాజ విస్తరణ కొరకు సువార్థ పరిచర్య కొరకు దాన్ని మీ మహిమార్థంగా వాళ్ళగిన సహపడండి టెక్నాలజీస్ని దాని మళ్ళీ మేము కంట్రోల్లోకి తీసుకోవాలా మా కంట్రోల్లోకి అటువంటి అభిషేకం మాకు అనుగ్రంచి నడిపించండి దుష్టుడు ప్రవద్దేన పడతాడు వాడి లోకానికి అధిపతి అని వాక్యం సెలభిస్తుంది అప్పు అసలు కాబట్టి తండ్రి మేము వాటిని కంట్రోల్కి తీసుకుంటున్నాం ఎందుకంటే మీరిచ్చిన అభిషేకాన్ని బట్టి కాబట్టినైనా మిమ్మల్ని మహిమరచాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించండి వైరస్ నుంచి కాపాడండి వ్యాక్సిన్స్ నుంచి కాపాడండి ఓ ప్రభు మీరిచ్చిన ఆ యొక్క శక్తిని మేము అభివృద్ధి చేసుకొని మీ మహిమార్థం అంతం వరకు సహించలాగానే సేపడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఒక నెల నుంచి నేను నా వ్యక్తిగత బైబిల్ స్టడీలో ఒక అంశం గురించి నేను దీర్ఘంగా ధ్యానిస్తున్నాను అది కొన్నిసార్లు నేను అనుకుంటే ఒక రెండుసార్లు దాన్ని నేను బయటికి చెప్పడం నెరవేరే జరిగింది ఈరోజు మరి కొంత డీటెయిల్డ్గా దాని ధ్యానించే ప్రయత్నిస్తాను ఎందుకంటే నేను అది నాకు దొరికినప్పటి నుంచి నేను కంటిన్యూస్గా దేవుని వాక్యాల్లో దాన్ని పరిశీలిస్తున్నా ప్రార్థన చేస్తున్నాను విపరీతంగా ధ్యానిస్తున్నాను అది ఏంటంటే దేవుడు తయారు చేసిన విధానం చూస్తే ఆశ్చర్యం భయం కలుగుతుందంటాడు దావిడి రాజ్ కాబట్టి ఎందుకు ఆశ్చర్యము భయం కలుగుతుందంటే మన మనిషి అనేవాడు ఒక యుద్ధ శరీరమే కాదు అతని అతని శరీరంలో జీవముంది దాని తర్వాత ఆత్మ ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఒకసారి తెశలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం మొదటి తెలుసును రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి తెశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటూ ఉంటాం మొదటి తెలుసు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ ఉంది అది అయితే ఇంతకుముందు ఒకసారి ధ్యానించినము సమాధానకర్త యాగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచను కాబట్టి పరిశుద్ధత అనేది సంపూర్ణమైంది అన్నట్టు అంటున్నాడు అంటే సంపూర్ణంగా పరిశుద్ధత అంటే కొంచెం కాదు సాధారణంగా కొంచెం అంటే మనకు తెలుసు ఏదో ఒక అవయవము ఏదో ఒక భాగం కానీ ఇక్కడ మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుధపరచిన కాక అన్నప్పుడు ఏది సంపూర్ణత ఏది సంపూర్ణంగా తయారపడాలంటే తర్వాత ఉంది వాక్యం మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును మూడు అక్కడ కాబట్టి మనిషిని సృష్టించిన విధానం చూస్తే అక్కడ మనిషిని కేవలము యముకలు నరాలు మాంసము రక్తము కాదు అవయవాలే కావు అంతకంటే మించే ఉందన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేసేసింది బట్టి మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు ఏ రీతిగా తయారు చేసిండ ఇక్కడ చెప్పబడింది ఆ మూడు ముఖ్యమైన విషయాల గురించి మొదటిది ఏంటంటే ఉల్టా ఇంగ్లీష్లో ఓ రీతి ఉంటే తెలుగులు ఇంకో రీతి ఉంది ఇంగ్లీష్లో తెలుగులో ఏ రీతి ఉందంటే ఫస్ట్ ఆత్మ అంటున్నాడు దాని తర్వాత జీవం అంటున్నాడు దాని తర్వాత శరీరం అంటున్నాడు జీవం అన్న ప్రాణం అన్న ఒకటే ఆత్మ జీవము శరీరం కాబట్టి ఒక మనిషి ఏ రూత్ తయారు చేయబడి ఆత్మ జీవము శరీరము ఇంగ్లీష్లో ముందు శరీరము జీవము తర్వాత ఆత్మ ఉంది లాస్ట్కి కాబట్టి ముందు శరీరాన్ని తయారు చేసిండు తర్వాత జీవంని జీవం వచ్చింది ఎట్లా జీవం వచ్చిందంటే ఆత్మను ఊదినప్పుడు దేవుడు తన దేవుడు ఆత్మ కనుక ఆయన తన నోటి ద్వారా మనిషి యొక్క నాశక రంధ్రంలలో ఊదినడు ఆత్మను అప్పుడు వాడు జీవాత్మ అయింది అందుకే జీవము ఆత్మ శరీరము లేకపోతే శరీరం మొత్త శవమే దాంట్లో జీవం లేదు కాబట్టి మనిషికి జీవము ఏది ఇస్తుంది అంటే ఆత్మ ఇస్తుందంటుంది బైబుల్ అంతా కాబట్టి దేవుడు ముందుగానే ఒక చిన్న ఆత్మ భాగాన్ని మన శరీరంలో పెట్టిండు దాని తర్వాత ఎన్నో కొన్ని వేల వేల కోట్ల కోట్ల ప్రజలకి ఆత్మను ఇస్తా ఉన్నాడు ఆ చిన్న భాగం అది ఒక చిన్న చుక్క వంటిది ఆయన అయిన భాగంలో నుంచి ఒక్క చుక్క ఆత్మను మనకు ఇచ్చినట్లు అక్కడ చూస్తాం మనం వాక్యం కానీ మనకందరికీ ఒక జీవం కూడా ఇచ్చిండటే ప్రాణం అంటాం దాని తర్వాత ఆ శరం కాబట్టి శరీరము ఉంటేనే కానీ మనం ఏమి పట్టుకోలేము ఏమి పనులు చేయలేము ఈ లోకంలో శరీరం అందుకు ఇచ్చిండు మనిషికి మనిషిని ఎందుకు శరీరకంగా బుట్టిచ్చిండంటే శరీరం ఉంటేనే శరం బహు బలహీనమైన కానీ ఆ శరీరంతో ఎన్నో పనులు వీడు చేయగలడు కాబట్టి శరీరంతో మంచి పనులు చేయాలంటే వాడికి ఆత్మ నడిపింపు అవసరం కాబట్టి ప్రతి ఒరికి తన యొక్క ఆత్మ చిన్న భాగాన్ని ఇచ్చిండు ఆ చిన్న భాగము సంపూర్ణంగా తయారు కావాలా పెద్ద భాగంగా తయారు కావాలంటే పరశుదాత్మ అభిషేకం మనకు అవసరం పర్శుదాత్మ అభిషేకము పొందుకున్నప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న చిన్న ఆత్మ భాగం బహు చిన్నదే ఒక చుక్క వంటిదే ఆత్మ బహు బలిష్టంగా తయారవుతుంది దేవుని యొక్క ఆత్మ కలిసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆత్మ మన జీవాన్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది మన జీవం ఏం చేస్తుంది శరీరాన్ని అదుపులోకి తీసుకుంటుంది అయితే ఏమవుతుందంటే ఈ విషయం నేను ఛాన్సలు గమనించిన మన జీవము అంటే ప్రాణం ఈ ప్రాణం ఎట్లా ఉంటుంది అంటే కండ్లకు కనిపించేది కాదు శరీరం కనిపిస్తుంది కండ్లకు కానీ ప్రాణం కళ్ళకి కనిపించేది ఈ ప్రాణం ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు రక్తంలో ఉంటుందని చెప్తాము తర్వాత జీవ కణలలో ఉంటుందని చెప్తాం కానీ దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందని మనకు చూపించింది దేవుడు జీవ కణంలోని ఒక అవయవంలో ఒక చిన్న స్థలంలో ఉంటుందని ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎందుకంటే వీటికి మనకి ఏ పుస్తకాలలో దొరకవు ఈ జ్ఞానం ఏస్ప్రవ్ తప్ప ఎవరు మనకి ఇవన్నీ చూపించలేరన్నట్టు కాబట్టి ఆత్మ జీవము శరీరము ఈ మూడు కలుస్తేనే కానీ మనిషి కాడు ఓ చెప్పాలంటే త్రిత్వం అంటాం శరీరం ఉంది జీవం ఆత్మ ఉంది కాబట్టి మన దేవుడు కూడా త్రిత్వం అంటే మూడు తండ్రి కుమరుడు పరిశుద్ధ ఇవన్నీ ఈ ముగ్గురు ఒకరే అదే రీతిగా మన శరీరంలో కూడా ఈ మూడు ఉన్నాయి మన జీవంలో కూడా మూడు ఉన్నాయి కాబట్టి ఆత్మ జీవము శరీరము ఈ మూడుని సంపూర్ణంగా పరిశుధపరచాలంటే ప్రభు చూడండి నీ శరీరము అదుపులో ఉండాలంటే ఏం చేయాలంటే నీ ప్రాణము దానికి హెచ్చరిస్తూ ఉంటుంది నీ శరీరాన్ని నువ్వు కాలం జాగ్రత్తగా పెట్టుకుంటావో అంతకాలం నేను నీలో ఉంటా ఏ రోజైతే నువ్వు నీ శరీరాన్ని జడగొడతావో నేను నీ శరీరం ఇక్కడ వెళ్ళిపోతా ప్రాణం అందుకే యాక్సిడెంట్స్ అయితే ఉండదు బాడీలో ప్రాణం ఎందుకంటే అది ఉండలేదు ఆ తర్వాత నిర్లక్ష్యంగా జీవించే వాళ్ళ శరీరాలలో కూడా అది ఉండలేదు ఎందుకంటే ప్రాణానికి ఒక ఆశ ఉంటుంది ఎట్టు పడతట్టు పరిగెత్తలని అయితే రక్ష పొందిన ప్రాణం ఎట్లుంటుందంటే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతా ఉంటుంది అంటే మనలో ఉన్న ఆత్మ దాన్ని హెచ్చరిస్తుంటుంది ప్రాణాన్ని నువ్వు ఎటు పోవడానికి వీళ్ళేదని అయితే ప్రాణం ఏం చేస్తుందంటే అది నీ మన శరీరంలో బంధింపబడింది కాబట్టి అది ఎటు అటు పోలేకపోతుంది కానీ దానికి స్వాతంత్రం చాలా పోవాలని ఇష్టం ఎక్కడ పోవాలని కానీ నీ శరీరంలో చిక్కబడడం వల్ల పోలేదన్నట్టు అందుకే ఎప్పుడైతే మనం నిద్రపోతామో మన శరీరము నిద్రపోయినప్పుడు అది బయటికి వెళ్ళిపోతుంది ఆత్మ పోయి దాని ఇష్టమైన స్థలాల్లో తిరిగి అది నీకు కలల రూపకంగా కనిపిస్తూ ఉంటుంది రక్షింపబడ్డవాడి ఆత్మ సేవలో తిరుగుతున్నట్లు అనేక స్థలాలలో సేవ చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది నువ్వు తెల్లవారు మేల్కున్నప్పుడు ఎక్కడో సేవకు పోయించినట్లు అనిపిస్తూ ఉంటుంది అంటే నీ ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోయింది సేవకి రక్షణ పొందని ఆత్మ ఆ జీవం ఎట్లా ఉంటుంది తెలుసా అది నిద్రపోయినప్పుడు అదేదో పిచ్చి పిచ్చి పనులు చేసినట్లు చెడు పనులు చేసినట్లు పాపం చేస్తున్నట్లు విచ్చలివిడిగా తిరుగుతున్నట్లు అది ఎట్టోటో పరిగెత్తిపోతుంటుంది అన్నట్టు ప్రాణం ఎప్పుడైతే నువ్వు మేల్కుంటావో ఆ ప్రాణం ఆటోమేటిక్గా నీ శరళలకు మళ్ళా వచ్చేస్తూ ఉంటుంది దేవుడు అట్టు మనిషిని అయితే మన ప్రాణానికి ఎట్టుబడతట్టు పోలని ఆశ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసేటదే మన ఆత్మ అంత చిన్న అవయవాన్ని పెట్టి చిన్న ఆత్మను పెట్టింది అది ఎక్కడ ఉంటుందంటే నేను చూపించిన డిఎన్ఏలో ఉంటుంది లేక రక్తం జీవకణం లోపల భాగం ఉంటుంది కనిపించకుండా ఇంతకాలం దాన్ని బయట తీసుకొచ్చారు మనుషులు ఈ ఆత్మ నీ ప్రాణానికి మార్గం చూపిస్తూ ఆ ఆత్మ లేకపోతే నీ ప్రాణం ఉండదు ఆటోమేటిక్గా అది చచ్చి పడిపోస్తుంది శరీరాన్ని అందుకని మంత్రగాండ్లు ఏం చేస్తారంటే నీ ప్రాణానికి ఎక్కువ ఇష్టం ఎటువంటి తట్టు పరిగెత్తాలని కాబట్టి నీ ప్రాణాన్ని వాడు కంట్రోల్లోకి తీసుకుంటా ఉంటాడు వాళ్ళు నేర్చుకున్నారు మంత్రగాండ్లు ఆ క్షుద్రశక్తుల విద్య అవలంబించుకొని వాడు నీ ప్రాణాన్ని ఎట్లా కంట్రోల్లోకి తీసుకోవాలన్నా వాడు నేర్చుకున్నాడు కానీ ఈ జ్ఞానం లేని క్రైస్తవ జీవితంలో నువ్వు కంట్రోల్ తీసుకోవచ్చు కానీ నువ్వు కంట్రోలో తీసుకోలేకపోయినావు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అభిషేకం నీకుంటుందో నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిస్తే నీ ప్రాణం ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తలేదు అదుపులో ఉంటుంది నీ శరణము పాపం చేయలేదు నీ శరణంకి ఇది జీవం ఇస్తుంటుంది ఏది ప్రాణం ప్రాణానికి జీవం ఇచ్చేది ఏంది ఆత్మ కాబట్టి ఇట్లా చేసిన దేవుడు మనిషిని అయితే ఎప్పుడైతే నీ ప్రాణము నీ నువ్వు అదుపులోకి పెట్టుకోవో నీ శరీర రూపకంగా నువ్వు తప్పు పనులు చేస్తూ ఉంటావు కాబట్టి మనకి ఈ కాలంలో ఈ విషయాలు బయలుపరచబడుతున్నాయి నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నీ ప్రాణాన్ని అదుపులోకి పెట్టుకోవాలా దొంగిలించకుండా ఉండాలంటే నీ ప్రాణాన్ని అదుపులోకి పెట్టుకోవాలా వ్యభిచరించకుండా ఉండాలంటే మోహపు చూపులు చూడకుండా ఉండాలంటే అది శర్రం కదా ఆ శరణాన్ని నీ అదుపులోకి పెట్టుకోవాలంటే నీ ప్రాణాన్ని నువ్వు హెచ్చరించుకోవాలా కానీ నీ ప్రాణానికి స్వాతంత్రం అవసరం ఎప్పుడు విడిచిపెట్టాలా విడి శర్రామని ఆలోచిస్తూ ఉంటుంది అది కానీ దేవుడు అందరికీ ఆయుష్ పెట్టిండు డెబ్బై సంవత్సరాల నుంచి నూట ఇరవై దేవుని ఆయుష్ ప్రకారంగా దేవుడు ప్లాన్ ప్రకారంగా మోస్ట్లీ నూట మంది నూట సంవత్సరాలు బ్రతికిండు అబ్రాహం వందేళ్ళు బ్రతికిండు వంద కంటే ఎక్కువ పట్టికింది అంటే మన మన తండ్రి అబ్రహం విశ్వాసానికి జనకుడైన ఆయన వందేళ్ళు బ్రతికిండు కాబట్టి మనం అందరం కూడా వందేళ్ళు బ్రతకగలం అదే దేవుని యొక్క విధానం కానీ నువ్వు వందేళ్ళు బ్రతకాలంటే నీ శరాన్ని చాలా అదుపులో పెట్టుకోవాలా దాన్ని పిచ్చి పిచ్చి ఆహారాలతో నీ పోషించకుండా దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటే నువ్వు ఖచ్చితంగా డెబ్బై సంవత్సరాలు మినిమం బ్రతుకుతావు మ్యాక్సిమం హండ్రెడ్ ఇయర్స్ బ్రతుకుతావు ఎందుకు బ్రతకాలంటే అది నువ్వు అడగద్ది దశలో మనకేముంది నీ స్వార్థం ఏముంది ఎక్కువ కళ స్వార్థం ఏముంది అండ్ ఎందుకు మనిషిని భూమిద సృష్టించిండో నీవు అర్థం చేసుకుంటే స్వార్థం అనేది కాదు అక్కడ ఒక మంచి ప్రణాళిక ఒక మంచి తాత్పర్యం కలిగి మనిషిని తయారు చేసి పంపించిండు నువ్వు ఆ పని చేయకుండా నీ శరీరాన్ని అదుపులోకి తీసుకోకుండా దానికి ఫ్రీడమ్ ఇచ్చేస్తే అందుకు అది రోగ్రస్తం ఎప్పుడైతే నీ శర్రానికి రోగం వస్తుందో నీ ప్రాణానికి బాగా ఇది వచ్చింది నాకు అవకాశం నీ నీ శర్రాన్ని అది తహతాలు ఎంత కాలం నీ శర్రాన్ని నువ్వు జాగ్రత్తగా ఆరోగ్యంగా పెట్టుకుంటావో అంతకాలం నీ ప్రాణం నీ శరీరంలో ఉంటుంది ఎన్ని సంవత్సరాలు కావచ్చు వందేండ్లు దాటచ్చు ఆదే సత్యం అర్థం చేసుకోలేక క్రైస్తవులందరూ వాళ్ళ శరలు జడగొట్టుకున్నారు పిచ్చలవిడిగా తినేసి పిచ్చి పిచ్చి అన్నీ రబ్బీష్ ఆహారాలన్నీ తినేసి పనికిరాని ఆహారాలన్నీ తినేసి వారి వయసుకు మించి వృద్ధుల్లాగా తయారైపోయినారు నాకెందుకు ప్రభు ఈ రోగం అని మళ్ళీ ఉంటారు నేను నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా నీకు తెలియకుండా పిచ్చి తినేసి నీ శరాన్ని కలుషితం తీసుకుంటే అది ఆయుష్ తప్పిపోతుంది అప్పుడు నీ ప్రాణం ఏం చేస్తుంది వచ్చింది నాకు అవకాశం అని ఒకసారి నువ్వు ఐసీలకు వెళ్ళిపోయినావు అనుకో కోమాలకి కోమాలకి వెళ్ళిపోయినప్పుడు నీ ప్రాణానికి చాలా స్వేచ్ఛ వచ్చేస్తుంది అరే వీటి బాడీ పని చేసేది ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతా ఎక్కడికంటే వెళ్ళిపోతా ఎప్పుడు వీడి ఉండి ఆగిపోతుందా అని అది ఎదురు చూస్తూ ఉంటుంది అర్థమవుతుందా మీకు నేను చెప్పే వాక్యం కాబట్టి ప్రాణానికి మనం అవకాశం ఇవ్వదు అందుకే దావిద్రాజ ప్రార్థన మన జ్ఞాపకం చేస్తా ఉంటది నా ప్రాణమా అని దాన్ని గెత్తిస్తున్నాడు ఎందుకు కురింగి ఉన్నావు అని పాట పాడతా ఉంటావు కానీ తెలియకుండా పాట పాడుతున్నాం ఇన్ని నీ ప్రాణాన్ని నువ్వు గద్దించుకోవాలా అంటే నీ ఆత్మ హెచ్చరిస్తా నీ ప్రాణాన్ని ఆత్మ దేవుడు ముందుగానే పెట్టిండి నీ హృదయంలో నీ ఆత్మ పరిశుద్ధాత్మతో కలవాలా అందుకు మనకి స్పర్శదాత్మ అభిషేకం అవసరం లేకపోతే ను ఎంత సేవ చేసినా ఎంత పరిచయం చేసినా నీ బలహీనతలు మొదటి రెండే ను శర్రాన్ని అదుపులోకి పెట్టుకోలేవు నీ ప్రాణాన్ని అదుపులో పెట్టుకోలేవు ఈ రెండు కలవకపోతే నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది ఇది ఏ రీతిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఉదాహరణకి మనం చక్రవర్తి ఎక్కడ వంటలు వండుతూ ఉంటాడు మన సేవలో నేను ఒక విధంగా చెప్తా ఉంటాను ఇట్లా చేయి బ్రదర్ ఇట్లా చేయండి ఉదాహరణకి ఫస్ట్ నూనె పోస్తాడు నూనె పోసినాక అలా ఉల్లిగడ్డలు వేస్తాడు ఉల్లిగడ్డలు వేసినాక నేనేం చెప్తా ఉల్లిగడ్డలు వేసినప్పుడు కంపల్సరీ దాంట్లో కొంచెం ఉప్పేయాలంటాం ఎందుకంటే ఉల్లిగడ్డల మీద ఉప్పేస్తే త్వరగా అవి ఏగుతాయి అన్నట్టు కానీ అతను ఉప్పేయద్ది అంటాడు తర్వాత వెళ్ళంటాడు పసుపు పచ్చి ఉన్నప్పుడు వెళ్ళాలంటాడు సాధారణంగా పసుపు మనము నూనె లేస్తాము కానీ చక్రవర్తి ప్రజలు ఏ పసుపు తర్వాత వెళ్ళంటాడు లాస్ట్కి కారం చలాలంటాడు ఇట్లా మనం ఏం చేస్తామంటే కారం కూడా నూనెతో పాటు వేగాల పప్స్పు కూడా నూనెతో పాటు వేగాల గరం మసాలా కూడా నూనెతో పాటు వేగాల అవన్నీ అయినాకనే ముక్కలు వేయాలా అవన్నీ వేసి చేయాలా కొన్నిసార్లు పచ్చిదే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాలు ఉంటాయి కానీ చివరికి ఆ కూర చేసిన వానికే తెలుస్తుంది అందులో ఏమేమి మసాలాలు పోయినాయి తినేటోనికి ఏం మనకు తెలియదు కాబట్టి దేవుడు కూడా మనిషిని తయారు చేసేటప్పుడు ఆయనకి తెలిసి మన శరీర మన మన జీవంలో మన మనిషిలో ఎన్నెన్ని అవయవాలు ఎన్నెన్ని ఈ యొక్క నియమాలు పెట్టిండి అనేది కాబట్టి ఆ కంట్రోల్కి మనం తీసుకొని రావాలన్నప్పుడు ఈ విషయం జ్ఞాపకం చేయబడుతుంది ఎట్లయితే ఆ కూర మొత్తం మిక్స్ అయిపోయిందో చివరికి తినే టైంకి ఆ కూరలో నీకేం కనిపిస్తాయి సెపరేట్ గా కనిపిస్తాయి ఉల్లిగడ్డలు టమాటాలు సపరేట్గా కనిపిస్తుంది అల్లం వెల్లిపాయ లేక సెపరేట్గా గరం మసాలా కనిపిస్తుందా పసుపు కనిపిస్తుందా కారం కనిపిస్తుందా కనిపించవు అవి పర్ఫెక్ట్గా కలిసిపోతాయి అట్లనే నీ ప్రాణము నీ శరీరము నీ ఆత్మ పర్ఫెక్ట్గా కలిసిపోయి అసలు కనిపించొద్దు తేడా అది సంపూర్ణమైన జీవితం సంపూర్ణంగా పరిశుద్ధంగా తయారైన జీవితం ఇదే వాక్యము అంటే పౌలు ఎంత జ్ఞానవంతు అనేది ఈ రోజు నాకు ఇంకా ఒక్కొక్కసారి జ్ఞాప్ కనుకొస్తుంది ఆయన వీటన్నిటిని ఎంత ఆసక్తితో నేర్చుకున్నాడు ఎంత కష్టపడి నేర్చుకున్నాడు ఆయనకు ముందు ఎవరు చూపించలే బైబిల్లో యావిద్రాజ కొంచెం దగ్గరకు వచ్చి వెళ్ళిపోయాడు ఏజ్ అయిపోయింది అప్పటికీ మొత్తం మనిషిని సృష్టించిన విధానం ఆశ్చర్యం ఉందన్నాడు ఆయన శరీరానికి దృష్టి శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా అనిపిస్తున్నా పౌలుకి అది పర్ఫెక్ట్గా అర్థమైపోయింది ఈ శరీర మన మనిషిలో ఈ మూడు అవయవ మూడు భాగాలు ఉన్నాయి శరీరము జీవము ఆత్మ ఇవన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉండడానికి వీల్లేదు రక్షణ లేని వానికి ఉంటాయి అవి ఒకదానికొకటి కొట్టాడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే శరీరము జీవము ఆత్మ పర్ఫెక్ట్ గా మిక్స్ అయిపోవాల ఒకదానికొకటి ఆపోజిట్ ఉండద్దు ఈ పర్ఫెక్ట్గా మిస్ అయిన రోజే నువ్వు సంపూర్ణంగా తయారైన వాడు ఈ జ్ఞానం ఇంతకాలం లేకుండే మనకి ఎన్నో సమాచాలు నేను ట్రై చేసినా కానీ అంత డీప్గా వెళ్ళలేకపోయినా కానీ ఈ ఇప్పటికి బట్టింది నాకు టైం స్లోగా అర్థం చేసుకోని అందుకే నువ్వు రాత్రి కళగా ఏం జరుగుతుందంటే ఆ కళలో నీ జీవం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎందుకంటే నీ శరీరం నిద్రపోతుంది కాబట్టి దానికి టైం దొరికింది వీడు ఎంత త్వరగా నిద్రపోతే నేను బయటకు పోయి రావాలనేసి దానికి ఇష్టం ఉంటుంది అన్నట్టు ప్రాణానికి అది పోయి దాన్ని కోరికలు తీర్చుకుంటూ ఉంటుంది అది రక్షణ పొందకపోతే చెడు కోరికలు తీర్చుకుంటూ ఉంటుంది రక్షణ పొందితే పరిశుద్ధంగా అది పనులు చేసుకొని వస్తూ ఉంటుంది నా సేవలు నా జీవితాన్ని ఎన్నిసార్లు గమనించిన నిద్రలో ఒకసారి నిద్రపోయినానంటే ఎక్కడో పోయి సువార్త పనిచేస్తున్నట్లు ఎక్కడో పోయి పబ్లిక్ మీటింగ్స్ చేస్తున్నట్లు రకరకాల దేశాలకు పోయి సేవ చేస్తున్నట్లు నాకు ఆ కళలు వస్తూ ఉంటాయి రాబోదినలలో ఏం జరగబోతుందో కళలు చూపిస్తాడు ఈ లోకం ఎట్లా మునిగిపోతుందో చూసినాం సార్ కళ అట్లా రకరకాల కళలు చూపిస్తున్నాడు నా ప్రాణము ఆ రీతిగా దాన్ని చూస్తుంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఎందుకంటే ఇది కొన్ని వేల సంవత్సరాల ఉంది ప్రభు తల్లి గర్భంలో లేనప్పటి నుంచే ఉంది ఈ ప్రాణం ఎప్పుడైతే తల్లి గర్భం ధరించిందో అప్పుడు ఈ ప్రాణం అందుకు కానీ ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి లోకంలోకి బయటకు వస్తున్నామో అవన్నీ మర్చిపోతున్నాం కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణ అనుభవంలోకి వచ్చి ఇవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేస్తావో నీకు అవన్నీ జ్ఞాపకం చేయబడితే అందుకే నేను నిన్నటి దిన కూడా ఒక వాక్యం చూపించినా మీకు నేను అది ఏంటంటే మనము పుట్టక ముందే మనము ఈ లోకాన్ని చూస్తున్నాం కొన్ని వేల సమాచారం ముందే ఏం జరగబోతుందో ఉదాహరణకు ఒక ఇయర్స్ అనుకో ఇప్పుడు ట్వంటీ అంటే ట్వంటీ ప్లస్ హండ్రెడ్ ఇయర్స్ అంటే థర్టీ అంతేనా ట్వంటీ ప్లస్ హండ్రెడ్ ఇయర్స్ అంటే ట్వంటీ కరెక్ట్ సో ట్వంటీ వన్ ట్వంటీ వన్ సంవత్సరంలో ఇయర్స్ లో ఏం జరగబోతుందో నీకు ఎట్లా తెలుసు మన భక్తులందరూ చూసిన నేను ఎన్నిసార్లు రుజువుపరిచినా కదా యశయ భక్తుడు ఏడు వందల సంవత్సరాల ముందు ఏం జరగబోతుందో చూడగలిగిండు ఈశ్వరు పుట్టుకని చూడగలిగిండు ఏడు వందల సంవత్సరాల ముందే బ్రాహ్మము చూడగలిగిండు వైర్ మన ఏమంటము బ్యాటరీ పవర్డ్ కార్స్ స్పీడ్ పోయే కార్స్ చాలా మంది భక్తులు ఒక డెబ్బై సంవత్సరాల క్రితమే చూడగలిగారు నేను కొంత పాతకాలకు ఒక వంద సంవత్సరాల వాక్యాలు వింటా ఉంటాను సేవకులు వాళ్ళ కలిగిన దర్శనాలు వాళ్ళ కలిగిన వాళ్ళ వాళ్ళు ప్రవచించిన నేను ధ్యానిస్తూ ఉంటాను అంటే వాళ్ళ వాళ్ళ సహవాసంలో ఉంటున్న వాళ్ళు బ్రతకలేరు వాళ్ళు ఇప్పుడు షరాలు విడిచిపెట్టిపోయినారు కానీ వాళ్ళ వాక్యాలు ఉండడం వలన అవి వింటుంటే వారి సహవాసాలు పోవడం వలన మనం కూడా భవిష్యత్తులను చూడడం నేర్చుకోగలం ఇక్కడే ఉంది క్రైస్తవ జీవిత బలహీనత పాత చింతకాయ పచ్చడిని పట్టుకొని ఉంటే నువ్వు భవిష్యత్తులో ఏం జరగబోతుందో నువ్వు ఎప్పటికీ చూడలేవు అప్పుడు నీ సేవ ఎట్లా నువ్వు ముందు కొనసాగించుకోగలవు నీ మీదకి ఎటువంటి ఉపాదా రాబోతుందో తెలియనప్పుడు ఎట్లా జాగ్రత్తగా కాపాడుకుంటావు కొన్ని వేల సంవత్సరాల కొన్ని వందల సంవత్సరాల నువ్వు ఉన్నావు అక్కడ ఉదాహరణకి మీ పూర్వీకులు ఒక రెండు వేల సంవత్సరాల క్రితము మీ పూర్వీకులు ఉన్నారు వారి గర్భంలో నువ్వు ఉన్నవారిని నిన్న నిన్న చూపించిన సాయంత్రం వాక్యం అది ఎక్కడ చూస్తాము హెబ్బుల్ రాష్ట్ర రాసిన పత్రికలు నేను కదా హెబ్బుల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదో వచ్చిన ఏడులో పది పదో వచ్చిన ఏడులో పది అదే చూపిస్తున్నారు వాక్యం సడన్లీ ఇది పాస్వర్డ్ అక్సెప్ట్ చేస్తలేదు మొబైల్ ఫోన్ ఏమైందో దానికి అందుకు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తున్నా ఏడవ అధ్యాయము పదవ వచనం కదా ఫిబుల్ రాష్ట్ర పత్రిక మొదటి ఏడవ అధ్యాయము పదవచంలో పౌల్ విభిషాన్ని అర్థం చేసుకున్నాడు ఏంటంటే మనమంతా మన పూర్వీకుల గర్భంలో ఉండి ఒక వెయ్యి సంవత్సరాల ముందు ఏం జరగబోతుందో చూస్తున్నామంట అంటే మన ప్రాణం చూడగలదు అది మన పూర్వీకుల గర్భంలో ఉంది శరీరంలో ఉంది కాబట్టి డిఎన్ఎలో ఉంది కాబట్టి అది భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంతా చూస్తుంది ఇప్పుడు మన ముని మన ఉంటారు మనం చూడలేదు కానీ వాళ్ళు మన గర్భంలో ఉన్నారు మన శరీరంలో ఉన్నారు వాళ్ళు భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంతా చూస్తున్నారు అది కాకుండా ఇప్పుడు నిన్న దిన నేను మీకు చూపిస్తాను నిన్న సాయంత్రం నువ్వు పెళ్లి కాకముందు ఏం చేస్తున్నవో నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నవో నీ కొడుకు ఆల్రెడీ చూస్తున్నాడు పుట్టక అని చూపించిన వాక్యం నువ్వు ఎటువంటి అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావు నువ్వు ఎటువంటి త్రాగబోతు తనం జీవిస్తున్నావు నువ్వు ఎటువంటి వ్యభారత్మైన జీవితం జీవిస్తున్నావు నీలోని వేషధారణ నీలోని దొంగతనాలు నీలోని అబద్ధాలు నీ ప్రవర్తన అంతా నీ కొడుకు నీ మనవళ్ళు ముని మనవళ్ళు కొన్ని ఒక వెయ్యి సంవత్సరాల ముందు పుట్టబోయే పిల్లలందరూ నీ తరంలో వాళ్ళు నేను అరే మా ముత్తాత ఇంత చెత్తవాడా అని కూడా వాడు అనుకుంటుంటాడు నీ గురించి అంత చెడ్గా ఆలోచిస్తుంటాడు అందుకు నాకు తెలిసిన కాడికి మన మళ్ళకి తాతలు గుర్తుకుంటారు ముఖ్యంగా ముతాతలు గుర్తుకుంటారు మీకు ఎంతమంది గుర్తుడో నా తెలియదు కానీ మీ ముత్తాతలు ముతాతలు ఎవరో మీకు లిస్ట్ తెలుసా నేను వెతుకుంటా పోతే నాకు ఐదు తరాలు దొరికినాయి మా ఇంట్లో మా ఇంట్లో మా అనదమ్ములు ఎవరు ఆ తరాలు నేను ఎవరెవరినో ఎవరెవరినో వృద్ధులని కలిసి మాట్లాడి మా తాతల పేరు ఏంది మా ముత్తాతల పేర్లు ఏంది వాళ్ళు ఎక్కడ పుట్టి పెరిగినారు ఏ ప్రాంతీయులు అవన్నీ వెతికి వెతికి ఇన్ఫర్మేషన్ సేకరించితే కనీసం నాకు ఐదో తరాలు దొరికినాయి నాతో పాటు నేను ఐదో వాణ్ణి అంటే నాకంటే ముందు నాలుగు తరాలు నేను చూడగలి తెలుసుకోగలిగిన అంతకుముందు ఇంకా అది తెలదు ఎందుకంటే నేను వాళ్ళ గర్భంలో నుంచి వచ్చిన వాణ్ణి కాబట్టి నేను ఎప్పుడో చూసిన వాళ్ళని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎయిటీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచరీలనే నేను వాళ్ళు చూసేసిన ఆల్రెడీ ఇంకా రెండు వేల సంవత్సరాల క్రితం నేను చూసిన వాళ్ళని మా పూర్వీకులు కానీ అందుకే నేను మా ఫాదర్ పుట్టిన స్థలానికి పోగానే నాకు ఎందుకు ఒక ఫీలింగ్ వచ్చింది ఆ శరీరానికి ఇదంతా నేను ఒకప్పుడు తిరిగినోన్ని అన్నట్టు అనిపిస్తుంది నేను ఫస్ట్ టైం పోయినా అక్కడికి కానీ అరే ఇది ఆల్రెడీ నేను తిరిగినోన్ లాగా ఈ ప్రాంతానికి పోతుంటే అంతా నాకు మా ఫాదరు తన స్కూల్కి అది వందేళ్ల పాత స్కూల్ అది అక్కడ పోతే ఆ స్కూల్ ఆయన ప్రైమరీ స్కూలు పాత బిల్డింగ్స్ పాత కుర్చీలు వందేళ్ల కుర్చీలు ఆడంతా తిరుగుతుంటే నాకు నేను ఒకప్పుడు ఇక్కడ ఉండే అన్న ఫీలింగ్ వస్తుంది నాకు కాబట్టి ఈ వాక్యం అదే మన జ్ఞాపకం చేసింది చూడండి మనసు నెచ్చ అవుతాయి ఏలైనాగా మిల్కీ సిధకుకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేను కాబట్టి లేవి అబ్రహాము సంతానం కదా అబ్రహాము ఇస్సాకు యాకోబు యాకోబు పిల్లలలో లేవి ఒకడు కాబట్టి అంటే అబ్రహాము గర్భంలో లేవి ఉన్నాడా ఇస్సాకు కదా కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది చూడండి కావులు ఎంత జాగ్రత్తగా దీన్ని వెతకగలిగింది ఆయనకు ఆ వివేచన ఉంది అది చూడగలుగుతున్నాడు కన్నారాట్ ఆయన కళ్ళు అట్లా స్వస్థత పొందినాయి ఆత్మీయ నేతలు స్వస్థత పొందినాయి ఆత్మీయ చెవులు స్వస్థత పొందినవాడు అంతరంగ పురుషుడు సంపూర్ణంగా స్వస్థత పొందితేనే కానీ ప్రవక్త కాలేడు నేను అర్థం చేసుకున్నది నా లైఫ్లో నీ అంతరంగ పురుషుడు సంపూర్ణంగా స్వచ్ఛత పొందితేనే కానీ ఇవి నువ్వు ఎప్పటికీ చూడలేవు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూడలేవు వీళ్ళందరూ చూసారు ప్రవక్తలు అందరూ చూసారు వేల వేల ముందు ఏం జరగబోతుందో ఇది కూడా అంతే కాబట్టి అబ్రహాము మెలికీ సేదన టైంకి లేవి అబ్రహాము గర్భంలో ఉండడం చెప్తుంది కానీ అబ్రహాము గర్భంలో ఇసాకు ఉంటాడు ఇసాకు గర్భంలో యాకో ఉండాల యా గర్భంలో లేవి ఉండాల కానీ నాలుగు తరాలు ఇవి అబ్రాహ్ గర్భంలోనే ఉన్నాయి ముని మనమలు ముని మన అందరూ ఉన్నారు కొన్ని వేల సంవత్సరాల నుంచి మోర్ దెన్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఇయర్స్ ఇది స్టోరీ బైబుల్ స్టోరీ కాబట్టి అందుకే నేను ఈ విషయం చెప్తా ఉంటాను నేను కాలేజ్ డేస్ లో నా శరాన్ని నేను ఎంత అదుపులో పెట్టుకున్నట్టు చెప్తున్నా త్రీ థర్టీ ఇయర్స్ క్రితం స్టోరీ చెప్తున్నాను నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీటన్నిటిని నేను ధ్యానిస్తాగానే కంప్లీట్ గా సంపూర్ణంగా నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతున్నట్లు కానీ ఏదో ఒక స్థలంలో నాకు ఇది దేవుని నడిపింపు ఆత్మ కంట్రోల్ తీసుకుంటుంది నా పాపం చేయనీయలేదు ఆ బైబిల్లోని భక్తులకు ఎటువంటి పాప అవకాశాలు అటువంటి తప్పిదములు చేసే అవకాశాలు వచ్చినాయి నాకు కూడా అన్నీ వచ్చినాయి కానీ ఒక్క నేను పడిపోలేదని నేను ఎప్పుడు అది కేవలము ఆయన ప్రేమ ఆయన కృప నన్ను పాపం చేయకుండా అడగించిన లేకుంటే నేను కూడా పడిపోయేవాడిని ఖచ్చితంగా పడిపోయేవాడిని ఎందుకంటే అంత భయంకరమైన చోదనలు నా లైఫ్లో ఎక్కడ పడితే అక్కడ పడని కానీ నన్ను పడిపోయకుండా నా నన్ను కాపాడుకుంటూ వచ్చాడు అందుకు ఈ వాక్యాలు అర్థం చేసుకోగలుగుతున్నాను అందుకే నేను ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను ఇవి ఏ పాస్టర్స్ చెప్పలేరు ఏ సేవకులు చెప్పలేరు ఈ వాక్యాలు ఎప్పుడైతే నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ పర్ఫెక్ట్గా వంటకంలాగా తయారవుతుందో అండ్ తెలువనే తెలవద్దు ఇందులో ఏది కర్రీ ఇది ఈ మసాలా ఏంది ఇది ఇందులో పప్పు ఏడుంది ఇలా కారం ఏడుంది ఇక్కడ మసాలా అని చెప్పేటట్లు ఉండద్దు నీ శరీరం నీ జీవం నీ ప్రాణం నీ ఆత్మ నీ ప్రాణము లేక నీ జీవము నీ శరీరం పర్ఫెక్ట్గా కలిసిపోతేనే కానీ ఇవి చూడలేవు అందుకు నీకు సంపూర్ణమైన స్వస్థత అవసరం మనం అదే వాక్యాన్ని ఇప్పుడు మనం జ్ఞానిస్తాం ఇక్కడ ఈ మూడు సంపూర్ణంగా కలవకపోతే మటుకు రెండు ఒకసారి తెసలను రాసిన పత్రికలు ఒక్కొక్క వాక్యాన్ని చూపించేసి ముగించేస్తా నేను మొదటి తెసలను రాసిన పత్రిక మొదటి తెసలనుకి రాసిన పత్రిక మొదటి ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుచునుగాక అంటే ఉత్త నీ హృదయం రక్షణ సరిపోదు నీ ఆత్మ కూడా పొందాలా నీ శరీరం కూడా రక్షణ పొందాలని చెప్తుంది వాక్యం ఈ మూడు పరుషుత పచ్చపాలని చెప్పండి మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన ఏసు క్రీస్తు రాకడ ఎందు నిందరహితముగాను సంపూర్ణముగాను ఉండున్నట్లు కాపాడబడును గాక ఆయన ప్రార్థనది ఈ ప్రార్థన మన కొరకు చేసింది ఆయన రోజు పౌలు భవిష్యత్తులో రాబో తరాలు ఎట్లా ఉండాలా నిందరహితంగా చూడండి ను రక్షణ పొంది త్రాగుతుంటే నీ శరణము నిందారహితంగా ఉండగలదా నీ ఆత్మ రక్షణ పొందింది కానీ శర్రం పొందలే నిందారహితంగా లేదు అది బయటికి పరిశుద్ధంగా కనిపించి నీ హృదయంలో మోహపు చూపులుంటే నీ శర నీ ప్రాణము నిందారహితంగా లేనట్టే కపటం ఉంటే కాబట్టి ఈ మూడిటిని సంపూర్ణంగా సమర్పించుకోగలవా ఉదాహరణకి నా శరీరమా అని నువ్వు మాట్లాడగలవా నీ శరణంతో నీ రైట్ హ్యాండ్ దొంగలించడానికి గుర్తుంటే నువ్వు చెప్పగలవా నీ రైట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్ నీకు ఆజ్ఞాపిస్తున్నా ఏ స్కృష్ణ దొంగలించడానికి వీల్లేదు అని చెప్పగలవా నా చెప్పేదే ఆత్మ ఆ పాపం చేయొద్దు అని చెప్పేడదే ఆత్మ కానీ ప్రాణం ఏమంటది ఏ పోతా నేను బయటికి పోతా పోయి చేయొస్తా ఒకసారి అంటది కానీ అది చేయాలంటే దానికి నీ శరీరం అవసరం అప్పుడు ప్రాణం ఏం చేస్తుంది శరీరాన్ని వాడుకుంటుంది కానీ ఆత్మ ఉంటుంది అరే అట్లా చేయకండి ఒకరోజు మనం అని చెప్తుంటుంది అది అదేమో ఏడుస్తూ ఉంటుంది ఆత్మ ఈ ప్రాణమేమో ఎప్పుడు బయటకు పోవాలన్నా ఎప్పుడు బయట పోవాలా ఆలోచిస్తూ ఉంటుంది అది పోవాలంటే నీ శరీరం అడ్డంగా ఉంది ఈ శరంలో ఉన్నంతవరకు అది ఏం చేసుకోలేదు అందుకు నిద్రపోయినప్పుడు చేసుకొని అది అది నిద్రలోనే పీడ పీడ పీడకళలు వస్తూ ఉంటాయి చెడు కళలు వస్తూ ఉంటాయి పరిశుధ కళలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మూడి నిన్ను పర్ఫెక్ట్ గా కలిపి పెట్టుకోవాలా అంటే దేవుని యొక్క పరిశుధాత్మ సహాయం నీకు అవసరం అందుకే ఉదయం లేస్తేనే పరిశుధాత్మ పొందుకోవాలా చేతులు ఎత్తి ప్రభు నన్ను నాకు పరిశుధాత్మ ఇంచే అంతవరకు నేను విడిచిపెట్టను నిన్ను ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేసిన దాని గురించి ఉపవాసం ఇల్లు ఇంటి టేస్లల్లో పనికిరాని వాటి కొరికి ఉపవాసం ఉంటారు ఎందుకు ఉపాసం ఉన్నారో మీకు గెలవదు ఆయన నాకు వరకు ఎందుకుంటారామో ఉపవాసం నాకొందుకు ఎందుకు వెళ్తారామో ఉపవాసం అంటున్నాడు ఇప్పుడు ఉండాల్సిన కోసము పరుషుత్మ అభిషేకం కొరకు ఎందుకంటే నీకు పరుశాత్మ లేకుంటే నీ శరణము నీ ప్రాణము నీ ఆత్మ నీ అదుపులోకి రానే రాదు ఎక్కడ ఆశ వస్తే అక్కడ పరిగెత్తిపోతుంటుంది నీ ప్రాణం నీ శరణ్ గుంజుకొని అది తెలివకపోయి తప్పిదంలో పడిపోతూ ఉంటుంది రెండు ఆత్మనేమో పోషిస్తూ ఉంటుంది ఏడుస్తూ అది వీళ్ళు చెప్పినా వింటలే రిగిద్దరనేష్ ఏకీ ప్రార్థన అంటే అదే ఇంతవరకు మీకు హోర్ చెప్పలేదు ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తే దానికి నేను జవాబిస్తానాడు ఇద్దరు ముగ్గురు ఏకీభవించడం అంటే నీ శరీరంలో ఉన్న ఈ మూడు నీ జీవము నీ ప్రాణము నీ ప్రాణము నీ శరీరము నీ ఆత్మ ఈ మూడు ఏకీభవించకపోతే నీ ప్రార్థనకి జవాబులు రావు నువ్వు ప్రార్థన చేస్తే ఇతర జీవితాల అద్భుతాలు కావు గ్యారంటీ అది ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిండు ఈ సంవత్సరము విశేషమైన సేవ మీకు అప్పగించబడుతుంది మీరు ఎప్పుడు చేయని విధంగా సేవ చేస్తారు అద్భుతాలు చూస్తారు మీ జీవితంలో మీరు ప్రార్థన చేస్తే వంకరి టింకర చేతులు స్ట్రైట్ అయిపోతాయి గుడ్డి చూపులు పొందుతారు అద్భుతాలు చూస్తారు మీ సేవలో వాళ్ళు అటువంటి సేవ మీకు కావాలంటే మీ శరీరము మీ ప్రాణము మీ ఆత్మ సంపూర్ణంగా మిక్స్ అయిపోవాల ఒకటి కావాల అటువంటి జీవంలోనికి అటువంటి సంపూర్ణమైన పరిశుద్ధమైన జీవంలోనికి మన ప్రభు నడిపించాల నా ప్రార్థన అదే రోజు కళ్ళు మూసుకుంటే కొంతసేపు నేను ప్రార్థిస్తా పరశుధర తండ్రి మీకు వదనాలనైనా ఇంతవరకు మీరు మా తను మాట్లాడినందుకు మీకు వదనాలు వేసాయా మీకే కృతజ్ఞతలు తండ్రి ఓ ప్రభా శ్రమల కాలంలో చివరి కాలంలో మేము ఉంటున్నాం తండ్రి మీరు మాకు మరోసారి జ్ఞాపకం చేసినారు ఏంటంటే ప్రభావ అబ్రహము గర్భంలో లేవి ఉండి మెలికి సూస్తున్నాడు ప్రభావ కొన్ని వందల మూడు నాలుగు సంవత్సరాలను మేము చూస్తున్నాం బైబిల్లో మోసే కాలము నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాల్ ప్రజలు ఐగుప్తులో బానిసేలాగున్నారు అబ్రామ్ తర్వాత లేవి నాలుగు వందల సంవత్సరాలు పుట్టిండు కానీ ప్రవ్వా నాలుగు సంవత్సరాల ముందే ఆయన మెల్కీసే దగ్గర చూస్తున్నారు పుట్టక ముందే ఇది మాకు ఆశ్చర్యకరంగా ఉంది ఈరోజు మేము పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల ఈ లోకాన్ని చూసినాం ప్రభావ మేము ఎక్కడ పుట్టబోతున్నామో ఏ కుటుంబాలలో పుట్టబోతున్నామో మా తల్లిదండ్రులు ఎవరు మా ముత్తాతలు ఎవరు మా పూర్వీకులు ఎవరో అవి మేము కొన్ని వేల సంవత్సరాల క్రితమే చూసినాం ప్రభా కానీ ఈ లోపంలోకి వచ్చినాక అవి జ్ఞాపకానికి లేవు కానీ ఇప్పుడు అవి మీరు మాకు తిరిగి చూపిస్తున్నారు ప్రభా కానీ మేము గతం చూడాలని ఆశపడతలేము నైనా క్రైస్తవ జీవితం గతంని చూస్తుంది కానీ మేము భవిష్యత్ని చూడాలని ఆశపడుతున్నాం తండ్రి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవి చూడాలని ఆశపడుతున్నాం ప్రభా అది కేవలం మా స్వార్థ కొలుపు చూస్తలేము ఇతరులను హెచ్చరించడం కొరకు మేము భవిష్యత్తు వెళ్ళాలనుకుంటున్నాం భవిష్యత్తులో ఏ రీతి ఉండబోతుంది శ్రమలు క్రైస్తవులు ఏ రీతిగా హింసింపబడబోతున్నారు ఏ రీతిగా వాటిని తప్పించుకోవాలా వాటన్నిటినీ మేము చూపించాలా ప్రభావ అటువంటి సేవలు మమ్మల్ని నడిపించమని ఏ సుకరిస్తున్నామన్నా తండ్రి ఆ మేన్ ఆ మేన్ మనం ఒక్కొక్కరుగా ప్రార్థన చేసాం వన్ బై వన్ ప్రార్థన చేసి మనం ముగించుకుందాం సూత్రం ప్రభా పరిశుద్ధులా గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వందాలేసయ్య అబ్రహామి శాఖ యాకబుల గొప్ప దేవ కృపా సంపూర్ణ జీవం గల తండ్రి నీకే వందాలేసయ్య ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ చేత నిర్మాతను బలపరిచిన మాట్లాడిన ప్రభావ నైనా ఇసు ఆత్మ జీవము శరీరం ప్రభా ఏ రీతిగా మేము దాన్ని కంట్రోల్ తీసుకోలో ప్రభా నిర్మాతను మాట్లాడిన ప్రభా నా దేవ ఆత్మ ప్రభ నా తన జీవానికి నా తండ్రి ఇసుప్రవ జీవానికి ప్రభావ తను నడిపిస్తుంది ప్రభా నేను ప్రాణం శరీరానికి ప్రభా నేను దాన్ని కంట్రోల్ తీసుకుంటుంది ప్రభావ కానీ మూడు ఏకీభవించే ప్రభావ నా తన్ని ప్రార్థిస్తే ప్రాభ ప్రార్థనకు జవాబు వస్తుందని ప్రభావ మీరు మాతో మాట్లావు ప్రభావ కాబట్టి ప్రభా నా తను మా ఆత్మ ఒక ప్రభ ఏకీభవించి శరీరం ప్రభ జీవము శరీరం ఏకీభించకపోతే ప్రార్థనకు జవాబు రాదు ప్రభా ఎందుకంటే అది ఎక్కడెక్కడో పరిగెత్తు ఉంటుంది కాబట్టి నా తన మూడు ప్రభాన తను వేస్తే ప్రభావ మేము కంట్రోల్ తీసుకోవాలా ప్రభావ నైనా ఇసు ప్రభ మీ ఆత్మకు మేము హీల్డ్ కావాలా ప్రభా నైనా ఇసు ఒక చిన్న భాగాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా మీ ఆత్మతో మాకు జీవా కలుసుకోవాల ప్రభా అప్పుడు ప్రభా ఒక శరీరం జీవం మీద కంట్రోల్ తీసుకొస్తుంది ప్రభావ అలాంటి ఆత్మీయమైన అనుగులకు నడిపించి మాకు ఆ స్థితికి మేము ఎదుగులాగానే మీరు సహాయపడండి మాలో ఇంకేమైనా బలహీనతులు ఉంటే ప్రభావ వాటి మా విడుదల దండి అయినా నా తండ్రి నా మీరే సహాయపడండి ఓ ప్రభా మా జీవం మీద మా ప్రాణమైన ప్రభావ శరీరం మీద మీకు కంట్రోల్ తీసుకోవాల ప్రభావ అది కేవలం ఆత్మకే సాధ్యం ప్రభావ కాబట్టి నేను మీకు పర్శుధార్త్మ అభిషేకం మేము పొందుకునే ప్రభావ ఈ రెండింటిని ప్రభావ నా తను కంట్రోల్ తీసుకోవాల ప్రభావ అలాంటి జీవితాన్ని మాకు గురించి మనం ప్రాధిష్టం ఇది బహు కష్టతరమైంది అయినా కానీ ప్రభావ మీరే మాకు సహాయకులు ప్రాభ మమ్మల్ని ఎంతగానో ఆ విధానాల్లో నడిపిస్తున్నారు ప్రభావ నా తను ఎట్లా మేము దాన్ని ముందుకు కంట్రోల్ తీసుకోలే కూడా ప్రభావ మీరు మా తను మాట్లాడిన ప్రభావ కాబట్టి వాక్యం పట్టుకునే ప్రభావ మేము నైనా ఇసు మా జీవాన్ని ప్రభా తన్ని మా శరీరాన్ని ప్రభావ మీ కంట్రోల్ తీసుకోవాలా ప్రభా అయినా ఇసు ప్రభా సజీవ యాగంగా మా తండ్రి మిమ్మల్ని మైమర్చలాగానే సహాయపడండి అలాంటి ఆత్మీయమైన జీవితం మాకు అనుగరించండి ప్రభావ గొప్పదేవ ఇసు ప్రభావ అతన్ని మా పితరులు ప్రభా ఈ లోకం మీదకి రాక ముందుపోయే ప్రభావ భవిష్యత్తు మేము చూసినాం లేవి చూడగలిగినాడు ప్రభావ మెలికిసే దేకిన ప్రభావ ఇది బహు ఆశ్చర్యకరమైన ప్రభా ఈ వాకింగ్ అయినా మేము ఇంతకాలం చదివాం కానీ ప్రభావ అది సంపూర్ణంగా ఎప్పుడు కూడా మేము అర్థం చేసుకోలేదు ప్రభావ కానీ ఈ రోజుకు ప్రభావ అది మీరు మాకు బయలుపరిచినారు ప్రభా నీకు అన్నాను ప్రభావ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ ఈ వాక్యం ప్రభావ మేము జాగ్రత్తగా ప్రభావ ఆయన పాటించే ప్రభావ ఇతరుల జీవితాలలో ప్రభా ఆ వాక్యను ప్రకటించేలాగాన వాటిని విశీదీకరించే ప్రభావ ఆయన వాటిని ప్రకటించేలాగా మీరు సహాయపడండి ఎందుకంటే ప్రభావ నేత రాస్తే శరీరాస్తే జీవిపడము మీకు కొట్టుకొని పోతున్న క్రైస్తవ సంఘం అంతా జీవితం ఓ ప్రభావ ఈ లోకపరమైన జీవితంలో కొట్టుకొని పోతున్నాం ఆయన ఈశ్వ్రభ మీ కనికరిని చూపించే ప్రభావ తన్నిటిని షేధించుకునే ప్రభావ ఆత్మను కంట్రోల్ తీసుకోలేకనా ప్రభావ ఆత్మ విధంగా ప్రభ మీ అందరం నడిపించేవాళ్ళ మీరు సహాయపడండి నా దేవ ఈశ్వ్రభే మీ కుమారులకు ఉండాలంటే మీ ఆత్మ చేత నడిపింపబడినప్పుడే మీ కుమారులకు ఉంటాం ప్రభావ కాబట్టి పరిశుధాత్మ నడిపింపు నిత్యం మాకు అనుగ్రించండి నా దేవ ఐసు ప్రభావ మేము మా జీవం నిద్రపోతే ప్రభావ శరీరం పరిగెత్తిపోతుంది ప్రభావ ఎక్కడెక్కడో పోవాలండి కాబట్టి దాన్ని మేము కంట్రోల్ తీసుకోవాలా ప్రభావ నా దేవనా ప్ర పౌలు ఎంతగానా ప్రభా అయినా తివారాతులు ప్రయాసపడే ప్రభ ఎంతగా ప్రార్థనలు గడిపితే ప్రభావ ఈ సత్యమానికి బయలుపరచబడింది భవిష్యత్తు చూడగలినారు ప్రభావ యసు ప్రభాన్ని చూస్తే కానీ ప్రభా ఆ పత్రికలు రాయలేదు ప్రభా సంఘానికి ప్రభ కాబట్టి ప్రభా ఈరోజు ప్రభా నైనాశు ప్రభ ఆ వాక్య మీరు మాకు చూపించినారు ప్రభా నీకు వందాలి నా దేవనా ప్రభానికి స్థుతులు స్తోత్రమైన ఈ వాక్య మేము ఎట్లా పాటించాలో మీరు మాకు సాయకులు నా దేవ నా ప్రభా ఇకు మేము పోయే మార్గం ఇరుకు మార్గం అని మేము చూపించినారు ప్రభావ ఈశు ప్రభ ఇరుకు మార్గం ఈ రీతిగా జీవించగలరని ప్రభావ మీరు మరోసారి మమ్మల్ని హెచ్చరించినారు ఆ రీతిగా కంట్రోల్ తీసుకున్న ఓ ప్రభావ ఆ రీతిగా ముందుకు పోగలరు అని వాకింగ్ చెప్తుంది నా దేవ యేసు ప్రభావ ప్రవక్తలందరూ కూడా ఆ రీతిగానే జీవించినారు ప్రభావ అందుకే వాళ్ళు భవిష్యత్తుని చూడగలినారు వాళ్ళ శరీరాన్ని ప్రభావ ప్రభల ఒక జీవాన్ని అదుపులో తీసుకున్నారు ప్రభావ ఆత్మరూపకంగా ప్రభావ ఆ రీతిగా జీవించారు కాబట్టి అవి రెండు కంట్రోల్ తీసుకోగలిగినారు ప్రభావ అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రించమని ప్రాదిష్టమైన నా తన్ని మీకు రుపూలమంలో జ్ఞాపం చేసుకొని ప్రభావ మీకు నూతనమైన అభిషేకం కొరకు మేము ప్రతి దినేము కనిపెట్టుకోవాలా పశురాత్మ కొరకు మీకు కనిపెట్టుకోవాలా మీ వాక్యం కోసం ప్రభావ మేము ధ్యానించా ప్రభావ దివారాత్రులు మేము ధ్యానించాలో విన్న వాక్యం మర్చిపోకుండా ప్రభావ మృదయలు మీరు రాసుకోవాలా ప్రభావ పేపర్ మీద మీరు రాసుకోవాలి సో ప్రభా జాగ్రత్తగా ధ్యానించాలా ఓ ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించమని ప్రార్థిష్టమైన ఈ అవకాశం మీరు మాకు అనుగ్రహించాను ప్రభావ ఎంతోమంది అవకాశం పొడగొట్టుకున్నారు ప్రభావ తండ్రి తిరిగి ప్రభావ బిడ్డలు ఈ అవకాశం దేండి మీ కృప ద మీ వాక్యంతో బిడ్డలు నడిపించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవాణా తండ్రి నీకు అన్నానేసే భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ప్రతి దశలో ప్రభ మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా నా దేవా మా చూపుల్లో మా తలంపులు మా ఆలోచనలు సమస్తంలో ప్రభావ మీరు ఉండండి ప్రవ్వ మీ ఆత్మ చేత మీరు దేవుని పిల్లలు పాపం చేయురు అని వాక్యం చెప్తుంది ప్రవ్వ అయినా మేము జాగ్రత్తగా ప్రతి క్షణం ప్రభావ జీవించే బిడలుగా మమ్మల్ని తయారు నా దేవ ఐసు ప్రభావ మీరే గొప్ప అద్భుతాలు ఆశ్చర్యలు మా జీవితంలో జరిగించి మీ నామానికి మేము తెచ్చుకునే నాకు వైరస్ బాధ్యతలు అందరినీ మీరు స్వస్థపరచండి ప్రవ్వ ఆ కలివరి మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రతి బిడక ప్రభ స్వస్థత అనుగ్రహించి ప్రవ్వ మీ కొరకు గొప్ప సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ రాబోయే తరం ప్రవ్వ తండీ ప్ర రోజుల్లో ప్రభావ ఏరి ఎలాంటి సేవ మేము చేయాలో ఏ రీతిగా ప్రవ క్రైస్తవ జీతం సిద్ధపరచాలో ఓ ప్రభ ఏ రీతిగా ప్రభావ మేము వాకింగ్ ప్రకటించాలో మీ శ్రమల కాలంలో ప్రభా నా తను మేము ఏ రీతి వాళ్ళ సిద్ధపచ్చలో ప్రవాలంటే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి మీకు ఆత్మ నడిపింపు దయచేసి మీ కొరకు మమ్మల్ని పెట్టుకోండి నా దేవ గ్రూప్లో ప్రతి బ్రదర్స్ కుటుంబాలంతా మీరు దీవించి ఆశ్రదించండి మీ నూతనమైన అభిషేకం నూతనమైన కృపానుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరి సాహిషన్లు పెట్టుకోమని ప్రార్థిష్టం నాయన ఎస్సు ప్రభా పరిశుద్ధ్ర నెక్స్ట్ మంత్లో నా తను పుల్లలు చెరువైన ప్రాంతంలో ప్రభా మార్కాపురం ఓ ప్రభా ప్రకాశం జిల్లా డిస్టిక్ ప్రాంతంలో మేము దాని సువార్త పని నిమిత్తమై ప్రవ్వ ఆయన ఇసు ప్రభాన్ని మేము ప్రార్థిస్తూ ఉంటుంది మీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించండి ప్రవ్వ ప్రతి ఆటంకాలు కొట్టివేండి ద్వారాలు తెరవండి పశుద్వార్ నడిపింపు మాకు మేము ఏ రీతికి వెళ్ళాలో ప్రభ మీరు మాతో మాట్లాడను ప్రభావ మేము మీ కొరకు సంధిలో మీకు కనిపెట్టుకోవాలా ప్రవ్వ ఆయన ఇసు ప్రభావ మీరు ఏ రీతిగా నడిపిస్తుంది మేము వారికి పోవాలా మీ కొరకు మేము కనిపెట్టుకోవాలా ప్రార్థనలు కనిపెట్టుకోవాలా ఉపాసనను ప్రార్థించాలా నా తను మా శరీరం నల్లగొట్టుకోవాలా ప్రభావ నా తను ఇసు ప్రభ విరిగిరైన హృదయం కలిగి ప్రభ మేము జీవించాలా సేవ జీతంలో నడిపించి మీరు ఆ కొరకు మనం అందరినీ సిద్ధపరుచుకొని ప్రార్థిస్తున్నారా ప్రతి ఈ శ్రమల కాలంలో ఎవరు కూడా ప్రభావ ఈ శోధనలో పడుకున్న ప్రభావ శ్రమంలో పడుకున్న ప్రభ పత్తి ఒక్క బిడ ప్రభ స్థిరంగా ప్రభ మీ అందరు నిలిచి ఓ ప్రభ మీరు వరకు ప్రవ్వ మేము నిందారహితులుగా పరిశుద్ధంగా మేము జీవించాలని సహాయపడిన ప్రవ్వ నా దేవ నా ప్రభ మీ వాక్యం చెప్తుంది ప్రవ్వ నా దేవ ఇసు ప్రభ మీరు వరకు మేము నిందారహితులుగా జీవించాలా ప్రభావ మా ఆత్మను ప్రభావ మా మీరే కాపాడి పరిశుద్ధంగా మీ కొరకు జీవించాలి నేను మయం పరచాలా అలాంటి సేవా జీతంలో మమ్మల్ని అందరూ నడిపించి ఈ వాక్యం హృదయమే భద్రపచుకొని దివారాత్రులు ప్రభావం ఈ వాక్యం ప్రభావం విస్తరించాల అలాంటి సేవా జీతంలో మమ్మల్ని అందరూ నడిపించి మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరుచుకోమని త్వరలో రానున్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం సాధిస్తాం ఏసీఆకుడు పొలం మీ యొక్క కనికరంలో మేము పరిశుద్ధంగా జీవించాలా ఒక దినం రెండు దినాలు కాదు ప్రభా మీరు అక్కడ వచ్చేంతవరకు ప్రభా మేము పరిశుద్ధంగా జీవించి మీ నామాన్ని మేము పరుస్తూనే సహాయపడండి మీ యొక్క శక్తి సహాయం దచ్చేయండి ముఖరింపు జీవితం దాచేయండి ప్రభా ప్రార్థంలో విపరీతంగా గడపాలా ప్రభా ఏసీ ఆమెకు ఎంతో లెక్కలేని అందనాల ప్రభా ఇంకా ఆత్మీయుతులకి మమ్మల్ని నడిపించండి ప్రభావని సిద్ధపరచాలా మేము సిద్ధపడి ఉండాల ప్రభా సహాయపడండి ప్రోభా ఏసే పశుధాత్మ శక్తి చేత రాజా ప్రతి దానిలో ఎట్లా మేము తప్పించుకోవాలో మీరు మాకు చూపించండి ప్రభా వైరస్ నుంచి కాపాడనందుకు మీకు వందనాలు ప్రభావ వ్యాక్సిన్ నుంచి కూడా ప్రతి మీరు కాపాడండి ప్రభావ విడుదల మీరు దయచేయండి ప్రోభా ఏసీ ఆమె యొక్క జ్ఞానం యొక్క పరిశుధాత్మ శక్తి సహాయం దయచేయం క్రీస్తు పరిశుద్ధ నామన్నా ప్రాధాన్యస్తున్నాం తండ్రి పరిశుభ్ర దేవాలి చెంత్రి రూపాయి Okay. Perfect. Let's go. And the The is not going to be ఎవరు ముందు కాపాడవాయి ముందు వైపు నేను మరి ఆ సిరువు దగ్గరితో వస్తున్నారు కానీ సిరువు దాటిపై కిందలేకపోతున్నాక ముందుకు రాలేకపోతున్నారు తండ్రి అనేక సంఘం ఒక సంఘం నుంచి ఇంకో ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి అయ్యా చాలా ముందుకు ప్రభాత్ ప్రయత్నం భవిష్యత్తు మాత్ర ప్రభావం ప్రభావం తీసుకోవాలి ప్రభావం ప్రభావం మా సాక్ష్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు చేయబడే వాళ్ళ ఉండాలి కానీ మేము పడే విధంగా బాధపడే విధంగా అందరూ ఆ విధంగా ప్రార్థించాను అంటే ప్రతిదా ఆటంకాన్ని తీసుకెళ్ళి ఎలా మంచి వార్తా ఉంది అనే గ్రామాలకు పుల్లాల చెరువు గ్రామాలకు మీరు సహాయం అనుగ్రహించండి ఆ ప్రాంతాల్లో తండాలలో పనిచేయడానికి ఉండండి ఆటంకాన్ని తీసుకెళ్తాను మీరు తీసుకెళ్ళడానికి ఆయా మీద స్వాసం ఆ గ్రామాలకు ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ప్రభుత్వం గోపాలని ప్రభావం కన్నా ముందు ప్రభావాలతో కూడా దర్శించి వారు ప్రార్థించి ప్రభావ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డని వైపు చూసుకోమని చెట్టు చోటు రోజుతో వాళ్ళని ప్రకటించమని ప్రార్థించారు ఇప్పటి వరకు మేము వచ్చిన ప్రతి ప్రాంతాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ గ్రామాల్లో మిమ్మల్ని కేంద్రీకరించారు ఈ ప్రార్థన ప్రభు ఏ చెప్పారు వారిని కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని వారిని వారి కుటుంబాలని ప్రభుత్వం ఎక్కువగా సూత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ కృపామైన కృపాశత్తి సంపూర్ణ జీవం గల తండ్రి నీకు వందా ప్రభావ ఇంతవరకు ప్రభావ మీరు మాతో పాటున్నారు మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించి మీ వాక్యం ధర్మంలో ఎంతగా బలపరిచినా నీకు వందా ప్రభావ ఆయన యేసు ప్రభావ మా ఆత్మ ప్రభ జీవము శరీరము మూడు ఏకం కావాల ప్రభావ ఆత్మ కంట్రోల్లోకి తీసుకోవాల ప్రభావ జీవాన్ని ప్రాణాన్ని శరీరాన్ని ప్రభావ అలాంటి ఆత్మీయ అనుగులకు మేము పోవాలా మీరు మరోసారి మీరు మాతో మాట్లాడిన మమ్మల్ని హెచ్చరించిన ప్రభావ నీకు వన్నాల ప్రభావ అయినా ఈ రోజు నుంచి ప్రభావ ఆ రీతి మేము జీవించేలాగానే మీరు మాకు సహాయపడమని ప్రాదిష్టం అయినా మీరు ఆకలి తొలగింది ప్రభావ మీరు ఆకలి ప్రతి వంతనం వరకు ప్రభావ ప్రతి దశలో ప్రతి సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా జీవించాలా అన్ని వేలలో ప్రభు నేను భయం పరచాలా అలాంటి సేవాజీతం నడిపించి ఇక సత్యనే ప్రభావ మా జీతం ప్రకారంగా జీవించి అనీకులు ప్రకటించాలా అలాంటి సేవా నడిపించండి ఎంతోమంది ప్రభావ ఈ వాక్యలు ఇంటున్నారు ప్రపంచ నలుమూలల నుంచి ప్రభావ ప్రతి ఒక్క బిడి ప్రతి ఒక్క జీవితంలో ప్రభావ ఈ వాక్యం ప్రభావ స్థిరపరచండి వాళ్ళ నూతన కలిమి జరిగించండి వాక్యమే వాళ్ళ హృదయంలో కార్యశుద్ధి కలుగు చేయాలని సహాయపడండి ప్రతి బిడంతల్లి మీ వాకి ఆకర్షించుకొని మీరు రక్షించుకొని మీ నామానికి మేము తెచ్చుకోమని త్వరలో రాన్న ఏసు నామున పరిషుద్ధ నామమున తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకందరికీ వైరస్ బాధితులకి కూర్చొన్న ప్రతి కుటుంబాలకి సకల పరిషత్తులు ప్రతి సంఘానికి సదాకాలం తోడైను కాక ఆ మేన్ ఆ మెయిన్ అండి అందరికీ హైదరా